ీరామం జనకాత్మ కు శ్రీగంధ పంగుల్ల సద్వక్షోధి ముశ్రముని ప్రాదుర్భవ కల్పగ బ్రహ్మేశామరూ తమ కుండే గోసలకన్యూతమగం వారాసి గర్వాగం భక్తాపాయ భుజంగ గారుడమణి శ్రైలోరక్షామణి గోపీలో జనజాతంబుదమణి సౌందర్యముజ్మణి యక్కామణిరుక్మి ఘనగుజద్వ్వందైక భూషామణి శ్రేయో దేవ మణిర్శనో గోపాల జోడ మణి గోపాాల చోడ మణి లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగామేశ్వరీ దాసీభూత సమస్త వని తోకైకదీపం గురీమన్మందటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగా త్రైలో కుటుంబి సరసిజ వందే ముకుంద్రియాంజనేయ మధ్య పాటలనం కంచనామీయ విగ్రహం పారిజాతరుమూలవాసినం భవయం వమానంద్రఘునాథ కీర్తనం త్రుతమస్తకాజలిం బాష్పవాది పరిపూర్ణలోచన మారు నమతరాక్ష ండదావదహన శార్వాకశైలాశని బౌద్ధ్వంత నిరాసవాసరపతిఫంఠీరగా మాయావాదిభుజంగైవిజ్య చూడామణి ీరంగే సయధ్వజో విజయతే రామానుజోయ నిహి వ్యాసం వసిష్ట నప్తారే పౌత్రమల్షం పరాశరామజం వందే స్కం తపోనిధి గోవిందర పదంబుజమచితో మందోగిలితమంజుల ప్రవృత్యాకం సమస్తమగరోధవూత పాపటాఖ్య గురుమాత్మయామ్యా సంసారదాపాదభావా సమాగదాయవలో శ్యవధామృతసేకహృష్ట సౌ మే గదికటదేసి గంధీ యణి నవనీర భక్తి ప్రపత్తి సరసీ చరదాజ పౌరాణిక ప్రథమముత్తమతత్వబోనివాస గురు పుంగవమాశ్రేస శ్రీ విష్ణు పాద సరసీజ చరన్ మిలిందం గండోష్రుతి ముఖాజిలైక శాస్త్రం వేదంత తిన్నార్దరహ్యోధం శ్రీ విష్ణుదాస గురు సేఖరమాశ్రయ శ్రీ విష్ణుదాస గురుశేఖరే కమాలపే రంగ విర దుర కమనీయ తీరు గ మేమే గిరించు గ్రీంజ కింజ కృపదే కరింజ sabadinchi unna jitrul dhara tad sarojamun samparimpake dukant ligalanu gamala pati gamala pati jirinch munu nilu gurinch tabam baninch khumje karinch padinjiyondanidaru gamatpada sarojamul samrimbe dukaan tori kalanka mala pavi palasanolu tamanilimpulunumobale పైకి లేపి నిజరే మా అను వెంకటక్షుడగునా కిటన్ని గులబాటై మాధురి బెడాలు అను వెంకటక్షుడగునా కిటన్ని గులబాటై మాధురి గుడంబుల గువాక్షటల్ రసనపై నసండి జిబ్రోటొట్టు ననియా తందల తుగామాలపతి కమలపతి sarasi jalayam thila sagarathay sarasi jalayam nirantaram needu padambu జో నిరంతర ముని పదం దుర్గం బులు మరయరు నుజే గర్తం బులు తరయూ వన జన సరసి జాయాసరయ సరసి జాయా मो विद्याति स्यमुनै पुण्यमो नीति उकानम सत्यम पादव रज्यम कलगिना भाग्यलु तोतलं भरमुल माकानि कारुण्यम केतन समपूरु गदा सरस्यालया थीद सज रत्नय రుడు సుమే శ్వాస సర్వ జగములు హేమా పాసుడు నీ ప్రాణేశ్వరుడై సర్వేశ్వరుడనంగుడుని ప్రాణేశ్వరుడై సర్వేశ్వరుడనంగును వర వెంకట దాసోషి మదంబ దయ గను సోట సరస్ జాలయా సరసి ్రీమదఖిల గోటి బ్రహ్మాండ నాయకుడు హేయ గుణరహిందును సమస్త కళ్యాణ గుణ పరిపును ీసహితుండైన శ్రీమన్నారాయణుని పాదారవిందంబులకు నమస్కరించి మవ్వవంశ పయవార సుధాకరుండును శ్రీభాష్యకార సమాజస్థాపకుండును అనేక హరికథా నిర్మాణ దక్షుండును మన్మాతామహులైన మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారి రాధమాంబల అరవిందంబులు హృదయం తర్క వేదాంత విశారదులైన శ్రీనివాస విష్ణుదాస గురుచందుల పాదంబులు ధ్యానించి నిరంతర రామాయణ పఠన అమోఘ సంకల్పులైన కృష్ణదాసు వెంకటాచలపతి గురుదేవులకు రామ ప్రసాదుగా గురువర్యులకు ఆ వెంకటేశ్వర్లు రామ బాణమ్మ కమలాదేవి గారు క్రమంబున నమస్కరించి ప్రశంసించి సభాసదులను కొనియాడి నా చెప్పంబో మహాభారతంబునందలి అశ్వమేధ పర్వంబునా చంద్రహాసోపాఖ్యానంబునకు కథాగ్రమం బెడ్డిదని నా ఆ ్లాని భారత అభ్యుద్ధానం సృజామ్యహం సర్వేశ్వరుడు ఆ భగవద్గీతలో చెబుతూ ఉన్నాడు ఎప్పుడైతే ధర్మమునకు గ్లాని కలుగుతుందో అధర్మము వృద్ధి చెందుతుందో భూభార హరణార్థమై నేను ఆ ఆయా సమయముల్లో అవతరించుతూ ఉన్నాను అని సర్వేశ్వరుడు చెబుతూ ఉన్నాడు అలాగే ఆ అనేక అవతారములు ఎత్తారు ఈ యొక్క భూభారమును అణంచడానికి సాధువులను రక్షించడానికి అయితే ఆ రామ కృష్ణాది అవతారములు మాత్రము సంపూర్ణ అవతారములని చెబుతూ ఉన్నారు ద్వాపర యుగాంతమునందు కృష్ణావతారములో స్వామి జన్మించాడు తాను చేసినటువంటి యుద్ధములు కాక పాండవుల నిమిత్తంతో ఆ అనేక మంది దుదృష్టలైనటువంటి రాజులందరినీ కూడా సంహరించాడు సంహరింపజేశాడు కనుక ఆ భారత యుద్ధాన్ని పద్దెనిమిది రోజులు కల్పించి ఆ అనేక అక్షోహిణీయులు సైన్యమంతా కూడా ఆ భారత యుద్ధంలో దిగిపోయారు तरवा ध धर्मराज राज्यपाल उत्साह चोपला स्वामी अनेक विधम आयन को धर्म बोध चेसी आ सिंहासनोटू पट्टाभिषेक तर आयुम मनसुलाट अलागे उ इन वाला अंटे भीष्मिक दयाद चलिए राज्य सुखमेमी बाधचेत अति समय आना व्यास महर्षि वचा यदि धर्मराजु को आ चिराद मूड राशार आ व्यास महर्षि गोपन एलादे సులుగా తన ఋషిరాజ విభాగము చేసి వాక్య విన్యాసము దీర్చినట్టి చతురా నన్న సన్నిధమూర్తి ఏడు వారాసుల మధ్యనుల్ల కృషి రాసుల గెల్లను మేలు వెళ్తీ व्यास मुनुटी वोमलीमो आ धर्मराजु आ जगह वृत्ता द्रौपदी तो चबत उन् ఆ వ్యాస మహర్షి వచ్చారట వస్తే పాండవులు అందరూ కూడా లేచి వెళ్లి నమస్కరించారు అఖండ రాజ్యలక్ష్మి సంపన్నోభవా అన్నాడట వ్యాసులు వారు ఆయనలాంటే భీముడు అంటున్నాడట అయ్యా తమరేమో అఖండ రాజ్యలక్ష్మి సంపన్నోభవ అంటున్నారు అన్నగారేమో అరణ్యాలకు ప్రయాణం అయ్యున్నారు ए दुर्योधन मिम्मे ने अरण्य पंपटा अंटे आ दुर्योधन ब्रतकड़ सच्ची पंपतना आय मन अलादी अ धर्मराज याष आने प्रस्ताव चेस्ते धर्मनंदना साक्षात् स्वामी उपाड़ी नेपा नी विधान पापम नि अटले अंत అలాంటిది ఏమైనా ఉన్నట్లని గనక నీవు సందేహించినట్లయితే అశ్వమేధయాగం చేయి దానితో నీ యొక్క దోషములని కూడా కొట్టుకుపోతాయి చెత్తం మీరు స్వామి మీరిద్దరికన్నా నాకు ఆజ్ఞాపించేవారు ఎవరు మీ సానుసారంగా నేను చేయడానికి సిద్ధమే కాని అలసిపోయి ఉన్నారు భారత యుద్ధం చేసి ధనాగారములని కూడా ఒట్టిపోయి మరి ఎక్కడిది ధనము ఉన్నది మేరు పర్వతంలో ఆ మరుణ్ మహారాజు యజ్ఞం చేసి అక్కడ స్థాపించి పెట్టిపోయాడు పుణ్యకార్యములకు ఎవరైనా వాడుకోవచ్చును అని మీరు గనక వచ్చినట్లయితే నా వెంట ఆ నిధిని అని ఆ వ్యాసులు వారు చెప్పారు పాండవులు అన్నా నీవు ఆజ్ఞాపించాలి గాని మాకు ఏమలసలేదు ఎన్ని రోజులైనా యుద్ధానికి చేయడానికి సిద్ధమే ఆ యవనాశుని యొక్క సన్నిధానములో ఉన్నదట ఏది ఆ అశ్వమేధ యాగానికి పనికొచ్చేటటువంటి గుర్రము దాన్ని తీసుకురావటానికై భీముడు ఆ ఘటోత్కర్చని యొక్క కుమారుడు కర్ణుని యొక్క కుమారుడు వారు వెళ్ళారు తీసుకొచ్చారు తరువాత ఏదైనప్పటికీ ఆ స్వామి యొక్క అనుజ్ఞ ఆయన యొక్క ఆ ముందు పెట్టుకుని కదా పాండవులు నడిచేది అందుచేత స్వామికి తెలియపరచాలి అశ్వమేధ వృత్తాంతము తలంచుతూ ఉండేటప్పటికే ఆ ద్రౌపది అంత గృహంలోకి వెళ్లి ఒక్కసారి స్వామిని ధ్యానించింది బయలుదేరాడు ఆయన ఎలా ఉన్నది అంటే పరుగువే వచ్చను జనార్థనుండు తలంచు పని నచ్చుకునను అత్తునని హెచ్చిన ముబుతో ముతో పావులు ఏది సంకల్పించు దాన్ని నెరవేర్చడానికై నేను సంసిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా బృందాద సపరితో మందరగోధరణ ముందరముతో gindira devite nandamagunurum to kandarpakot nibasunda rangambu to pandaradanamul to chindu kanikaram to vaccanu janardhanundo hatti muramunaku e vaccanu janardhanundo seralu to daavi bu saralato shogamungullato bala bhaskar surya dittido seralu to daavi bu saralato బాల భాస్కరు తుల్యీప్తితో వచ్చను జనార్థనుండో అమలతో మృతవే నములతో గాస దుగ్ధములతో చంద్రకిరి నములతో సింహ వచ్చములతో గంగా జలముతో విమలుడై వచ్చను జనార్థనుండో హస్తిపురకువే వచ్చను జనార్థనుండో స్వచ్ఛమైన పదార్థములతో సమానమైనటువంటి దేహకాంతితో దయ నిండినటువంటి మనస్సుతో వచ్చాడట దండమణి వెంకట చుండు మరవెట్టవిని దండ కరుదించి నేను కలగుండనివ చంపుతూ దయ నిండిన మనస్సుతో వేదండరుతుండు ధర్మ చునిగనవచ్చును జనార్థనుండోరములకు వేయవచ్చు జనార్థనుండో నంద నీ నేను వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటయ్యా మీరు ఏది తలంచితే అది నేను సర్వ విధములా కూడా నెరవేర్చడానికి సంసిద్ధు ఉన్నాను అని ఆ వచ్చేసారట తలంచినంత మాత్రం చేతనే వచ్చిన పాండవులు వందనములు గావించి వచ్చిన హరిగని పాండవులు వందనములు గావించి హాట పీఠమున సుఖాశీలు చేసి భజించి తలచిన మాత్రన వచ్చినట్టు మీ తని యోచింతింగి తగినట్టు ఆ స్వామి తలంచిన మాత్రం చేతనేతమరు ఎలా ప్రత్యక్షమైతే మాకు కొరత ఏమిటి ఆ ఏం మీ అనుగ్రహం ఉంటే మీరు ఏమైనా చేస్తాం ఆ సరే ఏమిటి ఇప్పుడు పరిస్థితి ఇదిగో చెప్పెళ్ళారు వ్యాస మహర్షి అశ్వమేధయాగము చెయ్యమని తమ అనుగ్న ఉంటే ధర్మనందనా ఏమి ముందు పెట్టారోనయ్యా మీరు అనదమ్ములు నాకు ద్వారకలో కాలు నిలవటల్లా ఇప్పుడు వచ్చి ఇక్కడికి ఆ మిమ్మల్ని చూడవలనా అనేటటువంటిది తలంపే చిత్తం ఆ ముందు వ్యాస నారద పరాశురాదులు వలన మేము కూడా కొంచెం తెలుసుకుందామండి మీకు మచ్చులు ఆ మందులు మచ్చు పళ్లు పనిచేస్తాయా మీ దగ్గర తమ యొక్క పాదార విందములు ఎందు నిండినటువంటి భక్తే సరే మీరు నిప్పుల్లో దూకమంటే నేను దూకుతాను సంసిద్ధంగా ఉన్నాను ఏమిటి ఇప్పుడు ఇదిగో ఇలా చెప్పి వెళ్ళారు అశ్వమేధయాగం చేయమని ఆ త్రిలోక విజయ దురంధరులు తమ్ములు కలిగినటువంటి నీవుగాక అశ్వమేధయాగం చేయగలిగిన వాడు ఎవడయ్యా ప్రారంభించే ద్వారకు వెళ్లి ఆ పరివారంతో వచ్చేస్తాను అని చెప్పవలసినటువంటి విషయములన్నీ కూడా చెప్పి ఏర్పాట్లన్నీ కూడా చేసి అలా ద్వారకు వెళ్లారట మరలు తిరిగి వచ్చారు అతి సమయంలో పాండవులందరూ కూడా ఆ హిమాలయములో ఒకనొక ప్రదేశములో వ్యాసులు వారు ధనపు నిధి చూపించుతాను అంటే అది తీసుకురావటానికి వెళ్లారు ఈ లోపల ఆ అస్ద్ధామ బాణాగ్ని చేత కాలిపోయినటువంటి పరీక్షిత్తు కొత్త గర్భము కురువంశమునకు ఆ మూలము మూల ఇక ఆ పిల్లవాడు ఒక్కడే ఆయన బ్రతికితేనే కురువంశము నిలిసేది ఆయన చచ్చి ఆ పిండము బయటకు వచ్చిందట ఏ మాత్రము కూడా చలనము లేదు అంతఃపురమంతా కూడా గగ్గోలుగా ధ్వనించుతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారంటే రోదనలు చేస్తూ ఉన్నారు అతి సమయంలో శ్రీకృష్ణస్వామి వస్తూ ఉన్నాడు అన్నారట ఆహా బ్రతికా ఆయన వస్తే ఇంక తరుగేమున్నది ఆ ఘటన ఘటన సమర్థుడు సర్వేశ్వరుడు పాండవులను పూర్తిగా కూడా రక్షించడానికి కంకణం కట్టుకున్నాడు గనక పర్వాలేదని అనుకుంటూ ఉన్నారు అది సమయంలో ఆ అందరు కూడా పోయి నమస్కరించుతూ ఉన్నారట ద్రౌపది ఉన్నదే ఆ మృత శిశువుని ఎత్తుకొని అరే నాయనా సాక్షాత్తు జగదీశ్వరుడు వస్తూ ఉంటే అందరూ పోయి పాదములకు నమస్కరించుతూ ఉన్నారు మందుడు వైని కదలకుండా ఉన్నావేమి అని ఆ స్వామి పాదముల మీద వేసిందట పరీక్షిద్దుని ఆ చెరగు అడ్డు పెట్టుకుని భోరిని హెచ్చింది ఏమిటమ్మా అయ్యా ప్రాణం లేదు తమరుకి ఏం చేస్తారు మొత్తము వంశ నాశనం అయ్యేటట్టుగా వాళ్ళని గర్భములో ఉండేటటువంటి శిశువులను కూడా చంపేశాడు ఈ మాత్రం స్వామి ఆ మినహాయింపు ఇవ్వమన్నాడు అందుచేత ఎలా ఒక్కటి చూడండి అన్నది అంటూ అండర్ దాంట్ ్రతికింపు బ్రతికింపు బావనా కరుణాగ నయనాంపు మీ బాలునే యలోకము చేరు పుత్రుని బ్రతికించవి మున్నొక సమయమందున వైదిక నందనుని ఆనందన నవకము దేవి పరలోకమున కే దినమున శంకటాఖ్య వరద నీదు భక్తులు సంకటముల బాలగుట న్యాయమా శంకమాని తొలగింపు మా పదలను బాలుని కృష్ణ నేడు బాలుని మీ మహిమ తెలియనిది కాదు మీకు మా పైన అనుగ్రహము ఆ పారమే వాడిని బ్రతికించితే కాని మేమందరం బ్రతికిన వాళ్ళం కాము అలాగే ఎవరు దుఃఖపడవలసినటువంటి పని లేదు ఈ పిల్లవాడు ఇప్పుడు బ్రతుకుతాడు అందరూ కూడా ఉత్సాహంగా ఆ నవ్వుతూ చూడండి భాగవతంలో ఉన్నది శ్లోకము श्लोका कीर्तन लद्यम लाटगर अति वार शक्ति यदिचर्य सियात ममशी बालक సజీవుడబుగా ఈ క్షణమున బాలుడు సజీవుడబుగా సజీవుడగా బాలు క్షణ సజీవుడగా అజాదిరవరు లహాయనగ సర్వభూతముల చనువంతి చూడగా కురము అజాతూర లహాయనగా ఆ ఇంద్రాడి దేవతలు బ్రహ్మలు అందరూ కూడా ఆశ్చర్యపడి చూస్తూ ఉండగా సర్వభూతములు ఆశ్చర్యము చెందేటట్లుగా ఆ ద్రౌణి ఉన్నాడే అశ్వద్ధామ తలంపు వ్యర్థమయ్యేటట్లుగా పాండవాంకురము నిలిచేటట్లుగా సజీవుడుగా సజీవుడ నిేమూట నిక్కమైన చూత అవ్యాహతమైన ఐశ్వర్యము గల్గుట ని కలిపి బాలుడు ఈ క్షణంలోనే ఆ లేవాల్సు అని ఆ పాదము ద్వారా స్పృశించేటప్పటికి క్యావు క్యావు అని లేచాడట మహదానందం చెందారు అందరు కూడా అశ్వమేధము ప్రారంభించారు చైత్రశుద్ధ ఆ పూర్ణిమ నాడు వదలాలి సంవత్సర కాలము దానంత తిరిగి వస్తది ఎవరైనా సరే యోధులు ఉన్నట్లయితే పట్టినట్లయితే వారిని కొట్టి ఈ కర్త తమ్ముడు గాని కుమారుడు గాని ఎవరైనా సరే వదిలించుతూ ఉండాలి ఆ నియమములతో ఇక్కడ సంవత్సర కాలము అన్నదానము చేస్తూ ఆ కర్త ఉండాలి కనుక ఆప్రగారంగా ప్రకారంగా చైత్రశుద్ధ పూర్ణిమ నాడు అశ్వాన్ని వదిలారట దానంతరగది దానంతర సంచరించి తిరిగి వస్తూ ఉంటది ఎక్కడా పట్టుకున్నప్పుడు ఈయన వదిలించాలి వెంట వెళ్ళిన లేకపోతే సంవత్సర కాలము భూమి తిరిగి వదిలిన చోటకే వస్తుంది ముందు రాదు వెనక రాదు రాకుండా పోదు దాని యొక్క జాతి లక్షణం అలాంటిది అవన్నీ మీరు తిరిగి చెప్పండి ఆ అర్జునుడు బయలుదేరాడు ఆ గుర్రము వెంట ప్రార్థన చేస్తూ ఉన్నాడట స్వామిని శ్రీ సతీ హృదయేశ్వరా పరమేశ్రీ సృదయేశ్వరా